ీనామ పవస్తాగ్రహ్మణా బ్రహ్మణస్పద రామస్హానాశిరసమా శంఖాచార్యమ స్మరాచారీపకాం వందే విరంపరా ఓం తక్రూ కృష్ణే రామదేవా పత్రైస్తాయుష్మస్ <laughs> పశు <laughs> సర్వాపతిత సముత్ సు ప్రశాంతస్ప జ్యోతి సమా క్షరాత్పరత ఓకే విశేషవర్జిత ఇది మీరు చాలా కాన్షియస్గా గమనించాల్సిన వాక్యం సర్వ విశేషవర్జిత సుప్రశాంత అంటే సర్వ విక్షేపవర్జిత విక్షేపము అంటే డిస్ట్రాక్షన్ మైండ్కి డిస్ట్రాక్షన్ మైండ్ ఇది లాగబడుతుంది అటు లాగబడుతుంది అటు లాగబోతుంది అలా అనేక దిశలలో మైండ్ లాగబోతుంది బాహ్య ప్రపంచంలో తద్వారా మనస్సుకు చాలా క్లేషము నిర్మాణము ఆ స్ట్రెస్ వల్ల మానసిక శాంతి దూరం అవుతుంది శరీరం అనారోగ్యం సుఖశాంతం లేకుండా మనిషి తీసుకుంటుంది దానికి విక్షేపము ఉంటుంది ఇప్పుడు ఈ విక్షేపం ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే మనం ఏమనుకుంటాం నిక్షేపం ఇతరులను కల్పించాలనుకుంటాం మీరు సెల్ ఫోన్ మీరు పెట్టుకున్నారనుకోండి ఆ నెంబర్ని బాగా అధికంగా ప్రచారంలో పెట్టాలనుకోండి ఫోన్లాగా చేసి అవి ఎవరో ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాం నేను ఏమనుకుంటారు వాడు నన్ను డిస్టర్బ్ చేశాడు వాడు నిక్షేపహేతు వాడయ్యాడు అని అనుకుంటాం వాడు కాదు నిక్షేపహేతు మీరే విక్షేపేత ఎందుకంటే మీరు సెల్ ఫోన్ పెట్టుకోవడం మీ సెల్ ఫోన్ వాడికి ఇవ్వడం దా ఆ దోషం మీరు కానీ వాడికి ఎందుకు అవుతుంది వారి ఈజ్ జస్ట్ రెస్పాండింగ్ టు యువరోన్న యువరోన్న సంసారం మీ ఆసక్తికి వాడు రెస్పాన్స్ ఇస్తున్నాడు తప్ప లేకపోతే వాడి మీకు రెస్పాన్స్ ఇస్తాయి కాబట్టి ఆ విక్షేపాన్ని మీరే క్రియేట్ చేసుకున్నారు ఆ విక్షేపం ఎలా క్రియేట్ చేసుకున్నారు ఒక విశేషాన్ని ఉంటే ఒక విక్షేపం వస్తుంది నేను అని ఒక విశేషం తన మీద తను విశేషం వేసుకుంటాను ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి నేను ఫలానా ఆర్గనైజేషన్కి హెడ్ అని ఒక పేరు పెట్టుకుని చైర్మన్ననో ప్రెసిడెంట్ అనో ఏదో రకరకాల పేర్లు ఉన్నాయి నామయ్య ఆ పేరు పెట్టుకుని ఆ పేరుతో ఒక కార్డు ఒకటి నుంచి ఒక సెల్ఫోన్ నెంబర్ ఒకటి పెట్టి ఒక ల్యాండ్లైన్ పెట్టి ఒక సెక్రటరీ పెట్టి ఆఫీస్ పెట్టింగ్ పెట్టాను అనుకోండి ఇంకా వీళ్ళు నా ప్రాణం తీసుకుంటారు అస్తమానం వచ్చి ఇదేం చేయకుంటావు అదేం చేయకుంటావు అని నన్నే పట్టుకుంటాను అది పెట్టినందు అనిపిస్తుంది అదంతా కూడా చాలా శోభ అనిపిస్తుంది ఐఎమ్ ది హెడ్ ఆఫ్ దిస్ ఐఎమ్ ది హెడ్ ఆఫ్ దాట్ ఒక విశేషాన్ని తన మీద తాను ఆపాదించుకున్నట్టు ఆ తర్వాత కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా నాకు అసలు ఊపిరి తిప్పుడు చూడటం టైం ఉన్నట్లేదు అని కంప్లైంట్ చేస్తుంది వీళ్ళందరినీ పోవేసింది ఎవరో మీడియాగా మీరు నా ఊపిరి తిప్పుకోకుండా చేయండి రా అని వాళ్ళకి ఆదేశం ఇచ్చింది ఎవరు మీరే కదా వాళ్ళు సపోజ్ మీరు కన్సల్ట్ చేయలేదు అనుకోండి అందుకో ఎందుకు కన్సల్ట్ చేయలేదని కంప్లైంట్కి వస్తాను కాబట్టి మరి వాళ్ళు వచ్చి దాన్ని విక్షే వాళ్ళ పొంది డీసెంట్రలైజ్ చేసేసి చెక్కు సైనింగ్ అధారిటీ మీకు ఇచ్చేసరి అలా చేయొచ్చు కదా అలా చేస్తే విక్షేపం నేను కదా అలా చేయదు తమ చేతిలో పెట్టుకుంటా ఇందరు మనుషుల్ని అలా కంట్రోల్లో పెట్టుకుంటారు పెట్టుకుంటే వాళ్ళు విక్షేపాన్ని కల్పిస్తారు సో ఇది అంతా నేను ఎందుకున్నానంటే వ్యక్తి తన మీద ఒక విశేషాన్ని ఆరోపించుకుంటాను నేను పలానా నేను తండ్రిని తల్లిని కుటుంబము అని ఇలాగా నేను జీవుణ్ణి గుణ్యాత్తుని హిందువులు ముస్లిములు క్రిస్టియన్ని బ్రాహ్మణుల్ని క్షత్రియుల్ని అని మొత్తం ఎన్ని రకాల విక్షేపాలు లెఫ్ట్ అండ్ రైట్ విశేషాలు లెఫ్ట్ అండ్ రైట్ ఎన్ని రకాలు ఉండడానికి అవకాశం ఉంటుందో అన్ని నెట్టి ఒక్కొక్క విశేషాన్ని బట్టి ఒక్కొక్క విక్షేపం నిర్మాణం ఆ విధంగా మనిషి సంసారంలో ఘోరంగా ఎరుపుకొని ఉంటాడు సో అటువంటి పరిస్థితుల్లో సపోజ్ సర్వ విశేషబ్యత ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాము జ్ఞానం ఎలా ఉంటాడు ఆత్మస్వరూపుడే ఉంటాడు ఆత్మస్వరూపమునందు ఏ విశేషము కలదు ఏ విశేషము అసలు విశేషం లేదు లేదు విశేషము అది ఆకాశము అంటే ఆకాశానికి విశేషమేముంటుంది ఆకాశానికి తూర్పు పడమరా ఎడమ పులి ఇలాంటివి ఉంటాయి పైన తిందా ఇది ఆకాశం అందంగా ఉంది లేకపోతే అందంగా లేదు అనేవి ఏముండవు ఆకాశము దాదే థిక్గా ఉంది థిన్గా ఉంది ఏముండదు అసలు విశేషమనేది ఉండదు ఆకాశాన్ని ఆత్మస్వరూపం అట్ ఆత్మస్వరూ వీళ్ళు దేహాన్ని బట్టి మనస్సును బట్టి సోషల్ అండ్ కల్చరల్ కండిషనింగ్ని బట్టి విశేషాలను నేతి మీద వేసుకుంటారు ఈ కండిషనింగ్స్ అన్నీ కూడా సరికాదు అని రిజెక్ట్ చేసేసి సర్వ విశేషములను ఎప్పుడైతే రిజెక్ట్ చేసేసి నిదానం నెగెక్ట్ సో సర్వ విశేష వర్జింతిగా వీళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ద విక్షేపవర్జిత అది సుప్రశాంతే అది వ్యశాము అదివర్జిషయవర్జి విశేషాన్ని లేదు ఇది సో విషయాలు విశేష విశేష ఇదే రెండో పాఠాలే కానీ విశేషానే పాఠం విశేషమైన పాఠం అది మంచి పాఠం ఉందాము సకల విశేషము వేలు వాడు గనుక అత్యూవల నేను సుప్రశాంత విక్షేప విపత్తి ఇదే అర్థం శుక్రశాంత కాబట్టి జ్ఞానే అలా నిండుకుండగా తొనకకుండగా బెనకకుండగా అలా ఉంటుంది నిండుకుండా ఏమీ డిస్టర్ పోవాలి అలా ఉంటుంది అది జ్ఞాన యొక్క స్వరూపం ఎందుకంటే ఆత్మస్వరూపం అర్థం సుప్రశాంత తర్వాత ఇంకా సకృజ్యోతి దగ్గర సకృజ్యోతి సదైవ జ్యోతి ఆత్మచైతన్యస్వరూపేణి ఆయన సదైవం ఇప్పుడు మనస్సు అనుకోండి అది ఒకసారి ప్రకాశిస్తుంది ఇంకోసారి ఆగిపోతుంది దీంతో ఆగిపోయింది దళితే ఆగిపోతుంది తమో గుణంలోకి వెళ్ళిపోతే ఆగిపోయి ఉంటాయి సో మరో ప్రకాశిస్తుంది కన్ను అంతే చెవి అంతే ఇవన్నీ కూడా అధిక్య జ్యోతి అంటే అలా ప్రకాశిస్తా ఇలా ఆగిపోతూ ఉంటాయి కానీ లోపలుండే ఆత్మ చైతన్యము వీటన్నిటికీ ప్రకాశాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది పెద్ద దృష్టేహ ద్రష్టులు ఈ చూపులు అన్నిటి ఉండే చూపులు అది ఎప్పుడూ ఆగిపోవడం అనేది ఉండదు ఎప్పుడు జరుగుతూనే ఉండదు ఒకేసారి ప్రకాశిస్తుంది అంటే నిరంతరము సర్వదా ప్రకాశిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఇంద్రియములతోటి మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందిన సందర్భంలో ఓసారి ప్రకాశిస్తాను ఇంకోసారి ప్రకాశించాను కానీ ఆత్మచైతన్య స్వరూపంగా నేను ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాను ఇది నేను తొలగసార్లు చెప్పాను అయినా మనస్సు పెట్టి దాన్ని అభ్యాసం ఏదైనా విషయమే అదేనంటే జాగ్రత్త స్వప్న సుశుద్ధి అనే అవస్థలు అనేది ఈ అవస్థలు నిరంతరంగా తిరుగుతూ ఉంటాయి అలా పరిభ్రమి తిరుగుతూ ఉంటాయి ది హ్యాకర్ జాగ్రత్త స్వప్నం వస్తుంది అయితే సుశుక్తి వస్తుంది స్వప్నం వస్తుంది అలా ఒక పద్ధతిలో వస్తుంది అంతే అదే క్రమంలో వస్తాయి నేను లేదు ఏదో క్రమంలో వస్తూ ఉంటాయి అవి ది హ్యాకన్ అవి వీడే అవి జరుగుతూ ఉంటాయి నాకు జాగా ఇప్పుడు సూర్యుడు భూమి కేసి ఎవరు పోవాలి భూమి మీద రాత్రి వస్తూ పొగలు వస్తుంది రాత్రి వస్తుంది పొగలు రాత్రి వస్తూ ఉంటాయి కానీ నాకు పొగలు రాత్రి లేవు అని అనుకోవాలా లేకపోతే ఆ పొగలు రాత్రి తనవే నాకు పొగలు రాత్రి లేదు అని సూర్యుడు తెలుసుకోవాలి అలాగే ఆత్మస్వరూపలమైన మనము ఈ జాగ్రత్త స్వప్న సుశూతులు నావి కావు అవి ఉన్నాయి అంతే అలా ప్రకాశిస్తూ ఉంటాయి ఇప్పుడు సినిమా తల్ల మీద శృంగార రసం కన్నులరసం అన్ని రసాలు మనం అలా బాధ చేస్తాం వదిలేస్తాం అంతే కానీ వాటితోటి తాతాత్మ్యాన్ని చెప్పాలి అదే రకంగా ఈ జాగ్రత్త స్వప్న సుషిక్తులు అనేది వీలు ఇలా ఉంటుంది ఈ సంసారం సినిమా లాగా తిరుగుతూ ఉంటుంది అది ఆ సంసారం కనబడుతుంది తప్ప అది నేను కాదు నాది కాదు అనే విషయాన్ని అనుభవాన్ని ప్రయత్నం చేయాలి అలా అది అప్పుడప్పుడు అలాంటి పరీక్ష కనుక తాను పెట్టుబడిగా ఉండాలి పెద్దలు అయితే వెంటనే ఇంట్లో జాగ్రత్త వ్యవస్థ ఆరంభమైనది నాకు ఆరంభంగా లేదు ఆరంభమైనది జాగ్రత్త వ్యవస్థ ఆరంభమైనది షురు హువా నాట్ ఫర్ మీ సో విట్నెస్ లాగా ముందుకుంటాను అలాగే సుఖం వచ్చినప్పుడు అంటే దుఃఖం వచ్చినప్పుడు అంటే ఆ రకమైన ఆ ఆ స్పేస్ డిస్టెన్స్ అంటే స్పేస్ని మనం ఆ ప్రయత్నపూర్వకంగా వివేకాన్ని అభ్యాసం చేసి దాన్ని నిర్మాణం చేసుకోవాలి అప్పుడు ఈ సకులు జీవోకి సర్వదా ప్రకాశిస్తూ ఉండే ఆత్మచైతన్య స్వరూపుడము అనే అనుభవం పొంది అది జ్ఞాని యొక్క ప్రధానమైన లక్ష్యం తర్వాత సమాధి నిమిత్త ప్రజ్ఞావగమ్యత్వాత్ సో స్వృజ్యోతి సమాధి సమాధీయతే అస్మిది వా సమాధి ఈ ఆత్మస్వరూపాన్ని సమాధి అని వర్ణించారు ఇందుకు సమాధి అని ఎందుకు వర్ణించారంటే సమాధి నిమిత్తం ప్రజ్ఞా అవగమ్యం వా సమాధి అంటే ఏకాగ్రత మీ మనస్సు విక్షేపంగా ఉందనుకోండి అనేకానేకములైన సంకల్పాలను చేస్తున్నప్పుడు ఆ సంకల్పముల కారణంగానే ఆ మనస్సు యొక్క మూలంలో ఉన్నటువంటి నామరూపముల ప్రతీతమైన ఆ చైతన్యం కప్పు పడిపోయింది ఎలాగంటే మీరు తుఫాన్ వచ్చిందనుకోండి సముద్రంలో మీకు అక్కడ ఏదో తెల్లగా ఆ తరంగాలు నురుగు ఆ గాలి ఆ తుంపర్లు ఇవన్నీ కనపడతాయి తప్ప సముద్రంగా ఇవేమీ సముద్రంలో లేనే లేవు కానీ సముద్రమే కనపడదు సముద్రాలే కప్పేస్తాయి అదుకో సముద్రం అని కనపడదు తర్వాత వీళ్ళు అంత తుఫానాలు అన్న కట్లా ఈ వేవ్స్కి బాగా కమిట్ అయి ఉంటాను సర్ఫింగ్ అది చేస్తాం వరకు బోర్డు ఒకటి ఇలా భుజాన్ని ఇష్టం పోతాం చూసాన సినిమాల్లో మాకు చూస్తారు విదేశాల్లో అలాగే ఉంటాను దానికి ఒక డ్రస్ట్ ఉంటుంది వెట్ సూట్ అంటే వాళ్ళు లోపల తడిచుకోండి వాళ్ళు పొడిగానే ఉంటాడు చలి దగ్గర కూడా మొహం చూడండి ఇంట్లో ఇలా ఎలా దిగారు నేను అడిగారు నేను ఒకసారి వాళ్ళు ఎంత వేసుకుంటారు అది రబ్బర్ సూట్ లోపల కూడా శుభ్రంగా ఉంటాడు పొడిగా ఉంటాడు సో అలాంటి మొహం వేసుకుంటాను అంటే చలిగా ఉండండి చలిగా లేకపోతే సరే మోహన్ దాన్ని వేసుకుంటే బోర్డు తీసుకుంటాడు అది సర్ఫింగ్ బోర్డు అది వేసుకుని వెళ్తాడు ఆ బీచ్ పోతాం అలాగా అలా యాంగులగా వెళ్ళిపోయి ఆ వాకు వెళ్ళి అవి వచ్చి వేవుని ఆహ్వానిస్తాయి ఆ వేవుని ఎటు పంపుతుంటాడు ఆ వేవుకి చేరుకుని కరెక్ట్గా వేవు పైకి వేసే టైంలో ఈ బోధు ఆ బోధ అలా పైకి వేస్తుండే దాని మీద అలా నిలబెడతాం ఆ అలా పైకి వచ్చి అలా అలా డైరెక్షన్స్ ఇస్తే డ్యాన్స్ డ్యాన్స్ ఉంటే అదో రకంగా అదొక క్రీడ దానికి చాలా వెళ్తే దానికి తర్వాత స్కిల్ కావాలి మోకాళ్ళు కొంచెం గట్టిగా ఉండాలి స్కిల్ కావాలంటే కొంచెం బలంగా ఎవరున్నా మోకాళ్ళు గట్టిగా ఉంటే శరీరం పుష్టిగా ఉంటాయి అవన్నీ చేయవచ్చు ఆ వయస్సులో ఉంటాయి ఇటువంటి వాడు ఉన్నాడనుకోండి వాడికి సముద్రం యొక్క నీడిని దాని లోతు కానీ వాడికి ఏమో తెలుస్తుందా వాడికి ఏంటి వాడికి ఎంతసేపు ఈ వేవ్స్ ఈ వేవ్ ఎక్కడ ఆ వేవ్ అక్కడ బాగుంటుంది ఇక్కడ ఎక్కడ వస్తాయి అక్కడ బాగా వస్తాయి ఇక్కడ బాగా రావచ్చు సముద్రం యొక్క గాంభీర్యం కానీ దాని యొక్క వైశాంతిని కానీ వారికి అర్థం కాదు అదేవిధంగా మనస్సు రకరకాల విక్షేపాలను పొందుతూ ఉన్నప్పుడు ఆ వేవు వాటి మనస్సు యొక్క సంకల్పములే మేలుస్తున్నారు మనం వాటిల్లో కొట్టుబతూ ఉంటాం మనకి ఆ వేవ్స్ మూలంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అనేది చూసారా ఈ చైతన్యం యొక్క మహిమ మనకు అర్థం కాదు ఆత్మచైతన్యం అంటే ఏమో తెలుసు ఏదైతే సకల జగత్తు ప్రకాశిస్తామని నువ్వు అనుకుంటున్నాడో ఆ సకల జగత్తు యొక్క మూలము ఆశ్చర్యము ఆధారము ఆత్మచైతన్య నీలోనే ఉంది ఆ సకల జగత్తు కూడా నీలో అంటే దేహంలో ఉందని కాదు ఆత్మ చైతన్యం ఆ ఎలుకలో ఉన్నది మొత్తం సకల జగత్తు కూడా ఎలుకలో ప్రకాశిస్తాను కాబట్టి జగత్తు యొక్క అధిష్టానం నేను పొద్దునే జగత్తు పుట్టిందంటే నా చైతన్య స్వరూపం అయిన నాను నేను సృష్టికర్తను నేను స్థితికర్తను నేను సంహారకర్తను కూడా నేను నేనే బ్రహ్మను నేనే విష్ణువు నేనే శివుడు అంతటి గాంభీర్యము అంతటి లోతు ఆత్మ చైతన్యానికి అది లోతు నేనే బ్రహ్మ విష్ణు శివాత్మకము ఇంకపోతే దాని వైశాల్యం ఎంతటిది అంటే సముద్రంలాగా సకల జగత్తునే తన కలిగి ఉండే వైశాల్యం చైతన్యానికి ఉన్నది ఆ చైతన్య స్వరువు నేను ఈ మనస్సు యొక్క సంకల్పముల మూలంగా నా స్వరూపాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను ఇప్పుడు మరేం చేయాలి నేను మనస్సును ఏకాగ్రం చేయాలి సమాధి మనస్సును ఏకాగ్ర సమాధి అంటే ఏకాగ్ర ఏకాగ్రం చేస్తే అవుతుంది సమాధి నిమిత్త ప్రజ్ఞ ఆ మనస్సు యొక్క ఏకాగ్రత కారణంగా అది అది నిమిత్తముగా అంటే అది ఎప్పుడైతే వస్తుందో అది కారణము ఇది కార్యము ఏమిటి ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఇన్సైట్ అంతర్దృష్టి అంతర్జ్ఞానం అది ఇదిగో ఇది ఫలానా వస్తువు అది అలాగే చెట్టు చూపించి చెప్పి తెలుసుకునేటువంటి జ్ఞానం కాదు అయితే రెండు నాలుగు ఎనిమిది అని ఇలాగ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అలా తెలుసుకునే జ్ఞానం కూడా కాదు అది అంతఃప్రజ్ఞ ఆ అంతఃప్రజ్ఞ అది సృష్టి రహస్యాలను తెలుసుకునేటువంటి ఎందుక ఆ అంతఃప్రజ్ఞ ప్రకటన సమా సమాధి వల్ల అంతఃప్రజ్ఞ రహటమవుతుంది ఆ అంతఃప్రజ్ఞ వల్ల మీ స్వరూపము పూర్ణము అనంతము అని నేను తెలుసుకోవచ్చు కదా కాబట్టి సమాధి నిమిత్త ప్రజ్ఞ చేత అంటే సమాధి వల్ల సమాధి అంటే ఏకాగ్రత ఏకాగ్రత కారణంగా నిర్మాణమయ్యే ఏ అంతఃప్రజ్ఞ కలదో ఆ అంతఃప్రజ్ఞ చేత తెలియబడేది దా ఆత్మస్వరూపానికి సమాధి అని పెరుగుతుంది ఓకే సమాధి ఆత్మాయిస్కాళ్ళు సమాధి వాయ్ సమాధి నిమిత్త అంతఃప్రజ్ఞా అవగమ్యవా ఒక అర్థం తెలిసింది స్పష్టంగా ఉంది లేదా సమాధియతే అశ్మిన్ వా సమాధి వా ఇంకో అర్థం చెప్పండి ఇప్పుడు తరంగాలు వస్తున్నాయి ఈ తినటములు ఈ తినటములు అన్నీ ఆ జలము నన్ను విలీనమైన అలాగే మనస్సుకుండే విక్షేపాలన్నింటినీ మీరు దారుణి చేశారు యొక్క విక్షేపాలు అన్నీ జారిపోయాయి ఎక్కడికి పోయా విక్షేపాలను జీవులోచో ములో బయటకుపోయా ఏమీ కాదు అవి ఆత్మచైతన్యంలో విలీనమైపోయాయి సో ఆ విధంగా అస్మిన్ ఈ ఆత్మచైతన్యాన్ని మనందు సమాధీలకే మనస్సు విలీనము చేయగలుగుతుంది కాబట్టి ఈ ఆత్మస్వరూపానికి సమాధి సమాధి అపదమైన తర్వాత పదం ఇంకా అచలాహ ఆభ అని రెండు పదాలు ఉన్నాయి సో అంటే ఈ సమాధి అనే దాని గురించి కొంచెం జగత్తులో అనేక వస్తువులు గలవు అయితే ఈ ఈ విషయం ఈ విషయములన్నిటికీ ఇవి ఇవన్నీ ఎక్కడ ప్రకాశిస్తున్నాయి జాగ్రత్త చేతన అంటే వెయికింగ్ కాన్షియస్నెస్ మీకు నిద్రలేస్తూనే ఇప్పుడు కిటికీ తీయగానే బాబు వెలుతులు వచ్చినట్టుగా ఆ వెలుతులు సూర్యుడి నుంచి వస్తుంది అదేవిధంగా కిటికీ మూసేస్తే ఆ వెలుతులు ఉన్నట్టు కూడా మనకు తెలియదు ఉంది ఉన్నట్టు కూడా మనకు అనుభవం కలగదు అదేవిధంగా మనస్సు అనే కిటికీ మూసేసి నిద్రలో ఆ వెలుతురు ఉంది కానీ మనకి అనుభవం కలగదు మనస్సులోకి తెరిచేది పొద్దున్నే నిద్రలేవు కానీ తెరవగా నేను వెలుతురు వచ్చింది ఆ వెలుతుల్లో పదార్థాలు తర్వాత ప్రకాశిస్తాయి ముందు వెలుతురు వచ్చింది ఆ వెలుతులకే తెలివి అండి తెలివి వచ్చింది ఎలాగంటే ఎవరన్నా మీకు తెరవచ్చిందా టీవీలో ప్రకారం వస్తుంది ఎవరు అన్నాడు అనుకోండి అంటే ముందు జరిగి వస్తుంది తర్వాత టీవీ ప్రోగ్రాం ప్రకాశిస్తుందా తెలివిలో కాబట్టి మీరు జగత్తు అని ఏదైతే వెళ్తున్నారో ఆ జగత్తంతా ఆ ఎముక ఆ తెలివి జాగ్రత్త చేతన దానిలో ప్రకాశిస్తూ తప్ప కొంత గంట కాదు ఇప్పుడు ఈ జగత్తు ఏదైతే ఆ ఎనుకలో జాగ్రత్త చేతనలో ప్రకాశిస్తుందో అది నామరూపాత్మకము అది వాస్తవముగా ఉన్నది కాదు దృశ్యము ఏ దాన్ని రిజెక్ట్ చేసే అది సత్యము కాదు ఇది ప్రకాశించే జగత్తు సత్యము కాదు ఇంకా ఆ ఎందుక తెలివి వాట్ అబౌట్ దాట్ చూడండి ఆ తెలివి బై సెల్ఫ్ అది ఎక్కడి నుంచి ఆ ఆదిత్యమేట్ అవుతుందో ఏ ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తుందో ఆత్మ చైతన్యమే బ్రహ్మ అది ఏ అంటే మనస్సు అలా తెరవగానే తెలివి వచ్చింది మీరు ఆ తెలివికి మూలమేమిటి మనస్సు ఇప్పుడు మన కిటికీ తెరవగానే బెరుతులు వచ్చింది ఈ వెలుతునికి మూలమేమిటి శూన్య భగవాను అదేవిధంగా మనస్సు తెరిచేవడికి ఈ తెలివి వచ్చింది ఈ తెలివి ఏ ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవించిందో ఆత్మచైతన్యమే బలం పరిధిగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ ఆ తెలివి దా ఆ తెలివిలో సర్వం ప్రకాశిస్తుంది ఆ తెలివిలో ప్రకాశించడానికి నామము రూపము ఉంటుంది దాన్ని మీరు వాక్కుతో వర్ణించగలుగుతారు కానీ ఆ తెలివిని ఈ సంకల్పరూపములైన సంకల్పాత్మకమైన నామరూపాలు ఏవి ప్రకాశించని సందర్భము అంటే మానసిక సంకల్పములు అన్నీ డ్రాప్ చేసే సందర్భము కేవలం రూపంగా ఉండాలంటే ఆ తెలివిని ఏమని వర్ణిస్తాను అది నిశ్శబ్దము సైలెన్స్ అని వర్ణిస్తాడు ఆ మనస్సు యొక్క చరణము స్పందన లేదు ఆ అస్పంద స్థితి మనస్సు యొక్క స్పందన లేని ఆ నిశ్శబ్దము అది ఇప్పుడు ఆ నిశ్శబ్దంలోకి వీడు జ్ఞా జ్ఞానంలో ఆ నిశ్శబ్దంలో వీళ్ళు ప్రవేశించాడు ఎవడు ప్రవేశిస్తాడు నేను బలానా వాడిని బలానా బతుకుతున్నాను నా దేమో ఈ కుటుంబము ఇవన్నీ ఉన్నాయి నేనేమో ఈ వేదాంతం చదువుకుంటున్నాను అని వీడు తన ముందు తమ అనుకుంటాడు ఆ నేను ఆ నేను ఇవన్నీ ఉన్నటువంటి వాడే కదా నేను అంటే ఈ నేను ఆ నిశ్శబ్దంలోకి ప్రవేశిస్తాడు ధ్యానంలో ఏమవుతాడు లేకుండా ఇప్పుడు ఈ ఉప్పుతో చేసిన బొమ్మ సముద్రపు లోతు చూద్దామని సముద్రంలోపు దొంగ దూకింది ఏమవుతుంది ఆ బొమ్మ అలాగే ఆ నిశ్శబ్దంలో ఎవరు ప్రవేశిస్తే వాడు ఆ ధర్మం కరిగిపోతారు ఆ నిశ్శబ్దాన్ని ఆ ఎలుకను మీరు వాక్కుతో వర్ణింపలేను మనస్సుతో దాన్ని అసెస్ చేయలేను మనస్సుతో దాన్ని మీరు గ్రాస్ప్ చేయలేకపో ఆ ఎలుక ఆ జాతర చేతనికి మూలంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం దానికి మీరు ఏం పేరు దాంట్లో కూర్చున్నారో మీరు నిర్ణయించుకోండి దానికి పేరు లేదు ఎందుకంటే పేరు అంటే వాక్తు కదా ఇట్ ఈస్ ద నేమ్ లెస్ దానికి పేరు ఏమీ లేదు కానీ మీరు కమ్యూనికేషన్ కోసం మీరు పేరు కదొచ్చుకుంటే దేవుడు అని పేరు మీరు పెట్టదొచ్చుకుంటే పెట్టచ్చు చాలా యోగ్యమైన పేరు ఎందుకంటే దివు అనే ధాతువుకి ప్రకాశము అని అర్థం అది అది ప్రకాశమైన కనుక దానికి దేవుడు పేరు పెట్టచ్చు మీరు విష్ణువు కృష్ణుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇలాంటి పేరు కూడా మీరు పెట్టచ్చు బుద్ధుడు అనే ప్రే పేరు కూడా మీరు పెట్టవచ్చు గాడ్ అని మీరు అన్నా అనొచ్చు ఏ పేరు మీరు పెట్టినా అదే ఎంతకంటే మీరే తత్వం అనేది మరొకటి లేదు తర్వాత దాన్ని మీరు తెలియతో సంపాదించేది కాదు కష్టపడి పని చేసి సంపాదించేందుకు కర్తృత్వ హోక్తృత్వములను మీరు నిషేధించి నిశ్శబ్దంగా స్థితిలో చేరుకుని దాంట్లో విలీనమైపోవడమే ఉంటుంది తప్ప ఆ స్థితికి చేరుకున్న తర్వాత ఇంకా ఆ కర్త భోక్త అనే న్యూక్లియస్సే లేకుండా అయిపోతుంది కాబట్టి ఒక క్రియ ద్వారా సంపాదించబడేది అది కాదు తర్వాత ఆ విశబ్దము ఆ చైతన్యము అది భేద భేద అనుభవానికి ఉంటుంది ఇప్పుడు దేహము నేను అనే నేను అనే ఈ అనుభవము భేదపూర్వకంగానే మన చేత తెలియబోతూ ఉంది అటువంటి సహితంగా అది ఉండదు భేదం అనేది లేకుండా అదే అద్వైతంగా ఉంటుంది దాన్ని తెలుసుకు అంటే దాన్ని దృశ్యం చేసి తెలుసుకోవడం అనే ప్రసక్తి ఏమీ లేదు ఆత్మచైతన్యాన్ని తెలుసుకు అంటే అర్థం ఏంటంటే ఆత్మచైతన్యంలో విలీనమైపోయి దాంట్లో కలిసిపోయి ఉండిపోవడం జస్ట్ బీ అవేర్నెస్ దట్స్ ఆల్ దట్ ఈస్ ఆల్ యూ కన్ డూ అవేర్నెస్ ఆఫ్ అవేర్నెస్ ఇంకోటి ఏమీ ఉండదు జస్ట్ బీ సో ఆ జ్ఞానాన్ని పొందడానికి అనగా ఆత్మచైతన్యంలో విలీనమైపోయి స్వరూప స్థితిలో ఉండటానికి కన్ను ఇంద్రియముల యొక్క సహకారం ఏమీ అవసరం లేదు ఆఖరికి మనస్సు యొక్క సహకారం కూడా అవసరం లేదు కన్ను ఇంద్రియాలు మనస్సు నిక్షేపానికి కొడుకు వస్తాయి ఆ స్వరూపాన్ని చేరుకుంటే మీకు రాదు కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణములకు అతీతమైన స్వరూపము దాన్ని అధోక్ష అక్షజ అంటే ఇంద్రియముల ద్వారా పుట్టి జ్ఞానము అధ దానికంటే క్రంథం ఉంటుంది అంటే ఇంద్రియముల జ్ఞానం పుట్టేటువంటి జ్ఞానము ప్రత్యక్షాది ప్రమాణ ప్రమాణములు చేపట్టే జ్ఞానము ఒక అతీతంగా ఉంటుంది ఆత్మతత్వము పరమాత్మ దానికి అధోక్షజ ట్రాన్సెండ్ అతీతంగా ఉంటుంది ఇవన్నీ దానికి కింద ఉంటాయి అంటే వీటికి అతీతంగా అదిగో అది సమాధి తర్వాత అచల అమిక్రియ వికారములు లేని ఈ వికారమునే లేని నేను చెప్పాల్సింది ఎప్పుడు కూడా నిర్దేశం చేశారంటే ఆ వికారములు కలగహము దాన్ని చూసి నువ్వు నువ్వు వికారాలు పొంది నువ్వు దుఃఖపడతావు నాయన చూసుకో నీ స్వరూపంలో వికారము ఉండేవి ఇప్పుడు జగత్తులోనండి అన్ని మార్పులు వచ్చేస్తాయి ఏవో మార్పులు వచ్చేస్తాయి వికారములు వికారములు మార్పు ఏమంటే జగత్తులో మార్పులు వచ్చినప్పుడు నువ్వు నేను వికారము నేనే పొందుతున్నాను అంటే అర్థమైంది నీ జగత్తుతో మమకారం పెట్టుకుని ఉండబట్టి నేను వికారం వచ్చి సో అసలు వీడి వికారం బాహ్యం నుంచి ఆర్థమండి మీరు వైరాగ్యం చేత బాహ్యము ఉన్నది పరిస్థితులు ఎలా ఉన్నా మనం వికారములు నిర్వికారంగా ఉండాలి ఇది అభ్యాసం చేయాలి ముందు అసలు ఈ స్థితి అభ్యాసం చేయాలి అలాగా నిండుకుండా ఉండిపోవాలి బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా మనం నిర్వికారంగానే ఉండాలి ఒకప్పుడు అనుకూలంగా ఉంటాయి ఇంకొకటి ప్రతికూలంగా ఉంటాయి మనం మాత్రం నిర్వికారంగానే ముందు అక్కడి నుంచి ఆరంభం అవుతుంది అచలహ అంటే అవిక్రీయ వికారములు లేని తత్వం తర్వాత దేహం దేహం ఒకప్పుడు అనుకూలంగా ఉంటుంది ఒకప్పుడు ప్రతికూలంగా ఉంటుంది మీరు చక్కగా పిండి వంటంతో భోజనం వండించాలనుకోండి మీకు శరీరం ఆరోగ్యంగా దృఢంగా జఠరాజ్ని మంచిగా ప్రకాశిస్తూ ఉంది అప్పుడు ఈ పిండి వంట భోజనం ఒకటి భోజనం మంచి తృప్తి పడుతుంది మనసుకారం కూడా అలాగే వడ్డు మొదలైనటువంటి పదార్థాలు వేసుకుని వాళ్ళు ప్రేమగా వడ్డించుకుంటే మనం భోజనం చేసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే మంచి తృప్తి పడుతుంది అంటే అర్థమేంటి దేహము మనకు ఒక ఉల్లాసాన్ని స్థితిలో ఉంటుంది మనం ఆ స్థితికి ఇష్టపడతాం అంటే వికారం పొందేమన్నమాట ఇష్టపడ్డా ఉంటే వికారం పొందేమన్నమాట దీని ఆపోజిట్ వికారం వెయిటింగ్లో ఉంటుంది ఇంకోసారి ఏమవుతుంది భోజనంలో ఏరి రుచిగా ఉండదు లేదా అన్ని ముచ్చే వీళ్ళు ఉండి బాగుంటుంది కొంటలో మనలో ఉంటుంది అప్పుడు ఈ దేహము మనకు అనుకూలించట్టు అప్పుడేమవుతుంది మీకేమో వికారం అయ్యో నా ప్రారంభంగా అయిపోయింది దుఃఖం కాబట్టి ఇవి వికారం ఇప్పుడు దేహంలో ఉన్న వికారము నా వికారము అయిపోయింది అది అజ్ఞానము లేదు ఇంద్రియములలో వికారము నా కాదు ఓ మహాత్ముడు ఆయన ఏం చేసేవారంటే ఒక మెడిటేషన్ చేయించారు ఆ మెడిటేషన్ ఏమిటంటే కళ్ళు మూసుకుని నేను పుట్టి రుడ్డిని ఇఫ్ సపోజ్ నేను పుట్టు బృద్ధిని అంటే అర్థం ఏమిటి ఒక్క భావనతోటి మొత్తం లోపజ్ఞానమంతా కూడా దుచ్చేశాను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఏ ఏ రూపాలను చూసుకుంటూ అన్ని రూపాలు ఉండవు కదా మనస్సులో ఏవో ఇంటి నుంచి ఏవో కొన్ని రూపాలు ఉంటాయి ఇప్పుడు మొత్తం డెబ్భై ఏళ్ళ అరవై ఏళ్ళ యాభై ఏళ్ళ ఏదో ఏ వయస్సు ఆ రూప జ్ఞానం అంతా వీళ్ళు పెట్టుకున్నాడు కదా ఇప్పుడు వీళ్ళు మనస్సులో ఒక ఆ రూపజ్ఞానాన్ని అంతనే చూపేశ రూపము లేదు నా ఇంట్లో నేను పుట్టుకుంటే కానీ ఏ రూపము లేని ఆ చేతన అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి చాలా చిత్రంగా ప్రకాశిస్తూ ఉంటాయి అంటే ఏమిటి ఈ రూపజ్ఞానములు ఏమయ్యి జారిపోయాయి అంత మనస్సులో అంత దృఢంగా ఉంటే జారిపోతాయా జారిపో అంటే ఏంటంటే ఎప్పుడు లేదనమాట మనం ఉందనుకుంటే ఉండి జారిపోవండి పోతుంది అంత తేలిగ్గా పోతుంది అంటే ఇప్పుడు దేని మీద రాశారనుకోండి చెప్పాలంటే బ్రష్ అవుదాం నీళ్ళల్లో తోతే కనుకోరు మనస్సులో రూపాన్ని డ్రాప్ చేయాలంటే వీళ్ళు డ్రాప్ చేసి కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి ఆ ఎనుక మీద ఆ చైతన్యం మీద ఏ రూపము ఎప్పుడూ దాని మీద ఇంత ముందు పడనేలేదు ఇంకే పడిందనుకుని వీడు భ్రమపడమే తప్ప అది అలా నింది కారంగానే ఉంది సో మీరు దాన్ని అభ్యాసం చేస్తే ఏమవుతుంది తెలుసిన సపోజ్ ఏ కారణం చేతనైనా నాకు చూపు లేదనుకోండి వాడు ఏ మీ సైడ్ మిస్ అయితే అంటే ఏంటి అత్యంత సూక్ష్మమైన స్థాయిలో చూపు మీద మానసికంగా ఆధారపడడం కడుగు ఆ చూపు పనిచేస్తూ ఉంటేనే నేను సుఖంగా ఉంటాను ఆ చూపు కూడా పనిచే చూపు ఫలానా ఫలానా అవి చూస్తున్నంతసేపు నేను సుఖంగా ఉంటాను ఇదో పెయింటింగ్ గొడవ పెట్టాను ఎందుకు పట్ట ఏం చేసుకుంటాను నా గోడో ఆ ఫోటోగ్రాఫీ ఎందుకు ఎక్కడ పెట్టానంటే బామ మీద కష్టపడ్డారు వాళ్ళ మీద ఉండే ప్రేమతో అక్కడ పెట్టాను దాన్ని చూసే హాహన హాని సంతోషించుకోవడం ఇదే పద ఎంతకాలం సంతోషిస్తాను సపోజ్ దాని ఖరీదు కోటి రూపాయలు ఒక్కోండి రాగా ఒకసారి చూసుకుని అమ్మ నేను కోటి రూపాయల పెయింటింగ్ నా ఇంట్లో ఉంది అని సంతోషపడతాను ఎంతకాలం సంతోషపడతాను ఓ బాధ మనం ఆ తర్వాత అది ఎవరైనా అపహరిస్తారని భయపడంతో పెట్టాను వీడు పెట్టుకున్నాడు అంటే ఏమన్నా కళా అవన్నీ మంచిది వారి మీద నేనేమంటా నేను ఆత్మస్వరూపాల గురించి మాట్లాడుతున్నాను పెయింటింగ్ పెట్టుకున్నాడు అంటే ఆ పెయింటింగ్ను చూసి ఆ రూపజ్ఞానం నాకు మంచిది అని అనుకున్నాడు అనుకున్నాడంటే వీళ్ళు ఆహారపడ్డా లేదా అని ఆ పెయింటింగ్ ఎవరైనా పట్టకపోతే మీరు ఏడుస్తూ కూర్చోవాలి లేదా చూపుక తేడా వచ్చిందనుకోండి ఏం లాభం నేను ప్రకాశంలో పెట్టుకున్నాను కానీ మేము చూపుకోలేదని ఏడుస్తూ అది కూడా మానసిక పరాధీనమే అది కూడా వికారము ఆత్మస్వరూపంలో అట్టి వికారము లేని వాస్తవంగా లేవు అనే సత్యాన్ని మీరు ఆ ధ్యానం ద్వారా నేర్పెచ్చుకోవాలి ఆ ధ్యానం చేయాలి అలాంటి ధ్యానాన్ని చెయ్యాలి అలాంటి ధ్యానాలు ఎన్నో ఒక ధ్యానం ఏమిటంటే ఈ దేహం అంతా మూడిదైపోయింది అని ఒక ధ్యానం చిత్రం ధ్యానంలో రెండు విశేషాలు ఒకటి దేహం మూడిదైనా నేనున్నా ఎందుకంటే దేహం మూడిదైందని భావన నా నేనే కదా చేస్తున్నాను నేనున్నా చరణ స్వరూపుడుగా నేనున్నా నెంబర్ వన్ నెంబర్ టూ దేహం అనేది దేహం మీద ఉండేటువంటి అహంకారం మమకారాలు తగ్గు ఎప్పటికైనా భూదేయ్యిలే భావన చేస్తూ ఉంటే ఈ లోపల ఎవడైనా వచ్చే వినోదించే ఆత్మకే వాళ్ళు బూడిదే కదా భూదే దించే వికారం దగ్గర ఉంది ఆ విధంగా ధ్యానం చేసి సమాధి ఆ విధంగా ధ్యానం చేసి తన స్వరూపము లేకుండా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళేది మనస్సు ఉండేది ఒకప్పుడు ఉల్లాసంగా ఉంటుంది ఒకప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనస్సు ఉల్లాసంగా ఎప్పుడు ఉంటుందో చెప్పమంటారా ఇప్పుడు మీరు సపోజ్ మీకు ఒక అతను పదివేల రూపాయలు బాకీ ఉన్నాడనుకోండి మీరు వసూలు చేసుకుంటారని ఆ స్కూటర్ వేసుకుని బ్యాగ్ డబ్బులో పెట్టుకుని బ్యాగ్ పట్టుకుని కాయితాల్ తీసుకుని అతని దగ్గరికి వెళ్ళాడుకుంటాయి అతను కనపడేది రండి సార్ మీకోసం ఎదురు చూస్తున్నాను అని పరివాళ్ళు మీ చేతిలో పెట్టాడు మీకు ఎలా చాలా ఉల్లాసం ఒకప్పుడు ఇలాంటివి రెండు మూడు పనులు పెట్టుకుని బయలుదేరితే అన్ని పనులు అయిపోతాయి అరగంటలో ఇంటికి వచ్చేస్తారు అన్ని పనులు అయిపోతాయి ఒకప్పుడు అసలు ఏ ముహూర్తమో తెలియదు దానికి ఏ పని అవుతాం పోస్టాఫీస్కి వెళ్తే అది మూసి ఉంటుంది లేకపోతే వాడు పని చేయడు బ్యాంకుకి వెళ్తే డబ్బులు లేవంటాడు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు అట్లు బారిపోతారు ఏ పని అవదు ఆఖరికి ఒక కప్పు కాఫీ దా ఉంటే హోటల్ కూడా మూసి ఉంటుంది ఇంటికి ఏమి ఒళ్ళు హోనం వస్తారు అప్పుడు ఎలా అవుతుంది మనస్సు చాలా దుఃఖం అనిపిస్తుంది ఇంకే అర్థం ఏంటి మనస్సులో నిర్మాణమయ్యేటువంటి స్థితులు సుఖదుఖ స్థితులు ఆపోజిట్స్ అవి మనల్ని చాలా లోతుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి మనకి వికారాన్ని కనిపిస్తూ ఉంటాయి కారణం ఏమిటి నేను మనస్సు ఆ డిస్టెన్స్ లాంటి కొడాను ఆ స్పేస్ లాంటి కొడలేదు ఆ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందా లేదా అని మా ఆత్మ విచారం చేసే విద్యార్థిగా ఆ పరిస్థితిని చక్కటిద్దాలి ఎలా చక్కదిద్దాలి ఇది వాచ్ ది మైండ్ మైండ్ని వాచ్ చేయాలి ఓకే ఈ మైండ్ ఉల్లాసంగా ఉంది లెట్ ఇట్ లెట్ ఇట్ బి ఈసారి మైండ్ కొంత నిరుత్సాహంగా దుఃఖాత్మకంగా ఉంది లెట్ ఇట్ బి నేను దుఃఖని కాదు మనస్సులో దుఃఖం ఉంది తప్ప నేను దుఃఖని కాదు మనస్సులో సుఖం ఉంది తప్ప నేను సుఖని కాదు అని సుఖదుఖరూపములైన వికారములకు నేను అతీతమైన సాక్షిస్వరూపులని అని తెలుసుకోవాలి అంతవరకు మీరు వెళ్తే అది అచల అది ప్రియ అది తక్కువ తక్కువ ఇది ఇంకా రాబోతోంది దీని గురించి అతయవా మీరు ఇప్పుడు నేను వర్ణించినది మీరు అనుభవానికి ఏమాత్రం తెచ్చుకోగినా మీరు అభయస్వరూప ఎందుకంటే భయమంతా కూడా ఈ వికారాలను బట్టే వస్తుంది ఇప్పుడు నాకు ఈ రకమైన వికారం కావాలి ఆ రకమైన వికారం వద్దు అంటారు ఇప్పుడు ఇండియా నెగ్గితే మనస్సుకు వికారం కలుగుతుంది కానీ అది అభిష్టమైన విక అభిలషించే విక ఈ క్రికెట్ ఇండియా ఓడిపోతే మనస్సుకు వికారం కలుగుతుంది అది మనం ఇష్టపడము మనకి చాలా దుఃఖాన్ని కలిగించే విక కాబట్టి ఇప్పుడు ఇండియా మ్యాచ్లో దిగుతోంది నాకు ఏ రకమైన వికారం కావాలి ఆ రకమైన వికారం నాకు ఒక వీటి దేవుడిని ఒప్పుకుంటూ ఉంటాడు అంటే భయపడుతున్నాడా లేదా కాబట్టి భయం వల్లది కూడా ఎప్పుడు ఆ మనస్సులో ఉండే ద్వంద్వాలలో ఒకటి నాకు కావాలి ఇంకొకటి నాకు వద్దు అనేదాన్ని బట్టి భయం అలా కాకుండా ఏదో మ్యాచ్ చూస్తాము లేదా వినోదం కోసము లేకపోతే ఆ క్షణంలో ఏదో చూస్తాం రోహన్ ఎప్పుతాడు ఎవరు బాగా ఎక్కువ ఇంట్లో మన టీమే ఎగ్జిట్ చేట్టలేదు మన టీము వీళ్ళు ఎగ్విటీ అప్పుడు ప్రొఫెషనల్గా మంచి పెర్ఫార్మెన్సెస్ ఇస్తారు నేను అంగీకెలుస్తాను కానీ మీరు అసలు టీమ్ పెర్ఫార్మెన్స్ చూస్తే స్టాటిస్టిక్స్ ఘోరంగా ఉంటాయి టీం పెర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ చూడాలి ఆస్ట్రేలియా గగ్నస్గా గవాస్కర్ పదకొండు సెంచరీలు చేశాడు అన్ని సెంచరీలు చేసిన వాడు ఇంతెవరూ ఆ రికార్డు చూసి మీరేమో చాలా సంతోషపడుతున్నారు ఆస్ట్రేలియా ఎగ్గినస్తుగా ఇంతవరకు మనం ఆడినటువంటి హండ్రెడ్ అండ్ ట్వంటీ మన వన్ డే మ్యాచెస్లో మనం ముప్పై రెండు నెగ్గాం తొంభై రౌండ్ ఓడిపోయాం దీని మాట ఏమిటి ఏం చూసుకుంటారు మీరు మీరు చూసుకోండి కాస్త వెరఫే చూసుకోండి కాబట్టి యాజ్ ఏ టీం మనం నెగ్గినవి చాలా తక్కువ ఉంటాయి ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ ఏమో బాగా ఉంటాయి యాజ్ ఎ టీం ఆడాల్సి ఉంటుంది ఇప్పుడు మొన్న శ్రీలంక మీద మన వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు నూట అరవై ఐదు పరుగులు చేస్తే వీళ్ళు ఊడిపోవడం ఏంటి అలకే నూట డెబ్భై పరుగులు ఓడిపోవడం ఏంటి రెండు వందల కూడా చేసేసి ఇట్లా ఉంటారు అయితే ఎవడూ చేయడు ఎవడు మొదటి అవుతాడు రెండో వాడు అవుతాడు మొత్తం మొదటి పరుగులు అయినప్పుడు ఆర దాడు మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు ఏదో తిన్నామే కాబట్టి నూట యాభై డిగ్రీలు పెట్టి చేతి కాబట్టి మంచిగా అయితే ఇంటికి దీంట్లో మనం ఏం ఇంకే వికారం పడుకుంటాం కదా ఒకవేళ వికారం మనం పడుతున్నాము అంటే ఒకే పెద్ద మిస్టేక్ కాదు ఆ వికారం నుంచి భయం లేదు దాని నుంచే భయం పెద్ద మనిషి భయపడతా ఎప్పుడు భయపడుతున్నట్టు పెళ్లి చేసుకునే ముందు ఇన్ని రకాల ఆలోచనలు ఎందుకు చేస్తున్నట్ట ఏదో జీవిత కాలం భయం ఉంటాయి అది మనం ఇన్ని ఆలోచనలు చేస్తాం ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి చేస్తాం అది ఎలా వర్కౌట్ అవుతుందో వెకెన్సీ అది ఇంత చేసాం అద్భుతంగా ఉంటుందని మనం అనుకోవడానికి లేదు ఇవి ఏమీ ఉండవు వాడు ఉంటే ఎందుకంటే గాలిపాటో ఓ వ్యక్తి అతను ఉన్నాడు ఎవరో ఒక మతను మీ అబ్బాయికి మా పిల్లలు ఇస్తానలేని వచ్చాడు ఆ పిల్లలు మోస్తరుగా ఉంటుంది ఏదో ఏదో రెండు మూడు సంబంధాలు చూశారో అది వర్కౌట్ కాలేదు ఏదో అలాగా ఉంది లేని ఎవరో పెట్టారు వీడు ఇది ఆ పిల్లల్ని ఇప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ మొత్తంలో అన్ని ఫ్యామిలీల కంటే హ్యాపీగా వదిలిపేస్తున్నారు ఓ ఇద్దరు వాళ్ళు కులాసంగారు ఈ పిహెచ్డీలు ఎంఎస్సీలు పాస్ అయ్యి డిగ్రీలు తప్ప ఇంటి ఉద్యోగాలు చేసిన వాడు మీరు అఘోరేభ్యా వివాహం సుఖం లేక వీళ్ళు ఉన్నట్టు కానీ ఉండినట్టు కానీ వీళ్ళు ఇలా గెలిగేలాడుతూనే ఉన్నాడు వాడు ఆ వెజ్లో హాయిగా భార్యా పిల్లలతో సుఖంగా కాబట్టి మీరు హవర్ గోయింగ్ టు డిసైడ్ అయిపోయి కా కాబట్టి ముహూర్తాలు పెట్టేస్తే అయ్యా అన్ని ముహూర్తాల అందరూ ముహూర్తాలు పెట్టే చేస్తారు ముహూర్తాలు పెట్టి తారాలు లెక్కేసి అన్నీ లెక్కేసే చేస్తారు ఎవరు అంత మోఖంగా ఏం చేయరు కానీ వర్కౌట్ అవుతుందనే రెండు ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్లి వర్కౌట్ అవుతుందనే ఒక భరోసా లేకుండా ఒకప్పుడు భరోసా ఉండేది పెళ్ళి అంటే ఇంకా సినిమాల్లో కూడా ఎలా చూపిస్తానంటే ఏదో రకంగా వీడి చేయడం గుడి గుండేం చేస్తాం ఏమి వినబడి లేదు సైన్స్ ఇంకేమో ఆఖరి విలను కూడా వాడు ఆపేస్ చేయాలి పెళ్లిని ఏమైనా సరే అని వాడు పెద్ద ఫోర్స్ చేసుకొస్తాడు వాడు వచ్చాడు కంగారు రేపు గమనించదు అని చెప్పాడు కూడా మూడు మూడు వాడు కత్తులు తుపాకులు గండ్లు పెట్టుకుని వచ్చి మూడు మూలు పడిపోయిందని ఆడే అవకాశం ఆఖరికి విలను కూడా యాక్సెప్ట్ చేసేస్తాడు అతడు వాడు యాక్సెప్ట్ చేయడు వాడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు అలా ఉండేది వివాహం ఒకప్పుడు ఇప్పుడు మూడు మూడు ఎంతసేపులో వేశారో అంతకంటే సగం టైంలో తీసుకురాస్తామని ఉంది సో భరోసా లేదు అంచేందుకనే మా అబ్బాయికి పెళ్ళయింది కాలేదు మా అమ్మాయికి పెళ్ళి అయింది కాలేదు అని లెవెల్ శుద్ధ మోసం ఎందుకంటే భరోసా లేని పెళ్లి పెళ్లి అయిన వాడికి పెళ్లి దాని వాడికి మీకు సంబంధం చెప్పడానికి పరిస్థితి వచ్చి మదర్స్ డే అయింది మదర్స్ డేలో డేవిట్ లెటర్ని వెళ్ళమని లేట్ నైట్ షోనే ఉంది కదా కూడా ఉన్నాడు డిప్రస్ అతను వాళ్ళ తల్లి ఎనభై తొమ్మిది అయ్యారు చాలా గంభీరంగా పెద్దగా చాలా అనుభవించారు తల్లిని అడిగాడు మా వాట్ ఈజ్ యువర్ అడ్వైజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వైజ్ ఆన్ మదర్స్ డే ఎందుకంటే షీఈస్ ది మదర్ ఎయిటీ నైన్ ఇయర్ ఓల్డ్ మదర్ హెల్దీ అంటే And this is what I am saying is that children, when they reach 18 years, are no more our concern. That's why we are not. Varishetri Shodashe Prathe Kutram mm. Mithra Radharitani Maharshali Pera. That's why we are 10 years old. Why is that? That's why we are 10 years old. That's why we are 10 years old. We are 10 years old. ఆవిడ అమెరికన్ కల్చర్లో ఉండి మధ్యనిమిది దాన్ని దాన్ని ఇండియన్కి అప్లై చేస్తే ఓ నాలుగేళ్ళు కలపండి ఎందుకంటే ఇండియన్ కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ కాబట్టి ట్వంటీ టూ ట్వంటీ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ ఇంకా వాళ్ళు మనకు అన్సర్ కాదు ఇంకా వాళ్ళకి ఇద్దాం వాళ్ళదే వాడు దయ ఆశీర్వదనం చేయడం కొంచెం ఎవరు కావాలంటే ఇచ్చేస్తే కొంచెం కూర్చోవడం ఎవరికి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇచ్చేస్తే మనం ఫ్రీగా ఉండొచ్చు దత్తాత్ర్రేయ మహర్షి చెప్పినట్టు దేవస్ మహర్షి దేవాళ్ళకి ఇచ్చేస్తే ఆయన ఏమని చెప్పారంటే లఘుముక్కి పెట్ట సంస్కృతంలో పురారహ అంటారు తెలుగులో లఘుముక్కు పెట్ట ఈ లఘుముక్కి పెట్టకే ఓ మాంసపు మొక్క దొరికింది ఎక్కడో ఎక్కడో ఈ మాంసపు షాప్ కేంద్రం ఎక్కడో వాళ్ళు కొట్టి అది ముక్కుకి అది సంపాదించింది అది ముక్కు మీద వేలాడుతుంది ఎక్కడో ఒక చోట అది తినాలి ఎగురితో తినలేదు కదా దాన్ని పొడిచి మొక్కలు తీసుకుంటేనా ఈ దీని నోట్లో ఈ మొక్క ఉందని ఇంకొక పది కాపులు చూసేది కాపులు మిగతా పెట్టమని ఇది అవన్నీ దీన్ని తరవడం ప్రారంభించాయి ఇది ఎగురుతుంటే దీని చుట్టూ అవి ఎగిరేస్తున్నాయి దీన్ని మేరకి ఇలాగా పొడి ఇది ఇటువంటి అవన్నీ ఇటు అవన్నీ అటు అవన్నీ తప్పించుకోవాలని విష ప్రయత్నం చేసేది తప్పించుకోలేక ఎక్కడో ఒక చోటు చూసుకుని ఒక కొమ్మ అక్కడ కూర్చుని తినచ్చు అనుకున్న ఆ కొమ్మ మీద వాళ్ళడానికి ముందే అవన్నీ వాలేసి దీని మీద పడుతుంది అప్పుడు ఆ ఒక ముక్క ఏం చేసిందంటే వీళ్ళని వదిలించుకోవడం ఎలాగానే ఆ నోట్లో పట్టుకున్న మాంసం మొక్కని జార విడిచింది ఆ కొమ్మ ఆ హారంతో ఈ పని కూడా లేచకపోయాడు ఇంకా దీని రోజు ప్రారంభ ఆలస్య అవి ఏమే విషయమే విషయం దీన్ని మాత్రం డిస్టర్బ్ చేయాలి దీన్ని బట్టి నేనేం నేర్చుకున్నానంటే నా దగ్గర పోగేసిన డబ్బు దశకం ఏమైనా ఉంటే అది కావాలని ఎవడమే అడగడం ఆలస్యం అదిగో నీ దగ్గర ఆ డబ్బు కదా అంటే ఒక అది వాళ్ళకి ఇచ్చేసి ఓ భిక్షాపాత్ర కూర్చుంటే వాడు మహానంద ఆత్మస్వరూపనిష్ఠుడ అని నేర్చుకున్నాను అని దత్తాత్రేయ మహర్షి పెట్టాను